కాబట్టి మీరు చూసినటువంటి అపూర్వం ఏదున్నదో అది స్వప్నస్థానము నందున్నటువంటి ద్రష్ట స్వప్నస్థానము నందున్న ద్రష్ట ఎవరు కేవలమైన మనస్సు యొక్క కండిషనింగ్ కలిగిన ఆత్మచైతన్యం పరిస్థితి తైజసహ తైజస్సు విష్ణుడికి తైజస్సుడికి చాలా మనం వేరువేరుగా కౌంటు చేస్తాం కొంత భేదం ఉన్నమాట వాస్తవం అయితే విశ్వని యొక్క దృశ్యము విశ్వనికి తైదస్సు భేదం ఉంది కదా అని విశ్వని యొక్క దృశ్య జగత్తు సత్యము త్రైజస్సుని యొక్క దృశ్య జగత్తు నిత్యం అలాంటి భేదం లేదు ఇప్పుడు హైడెఫినేషన్ టీవీకి హైడెఫినేషన్ సినిమాకి బ్లాక్ అండ్ వైట్ సినిమాకి పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాకి కొంత భేదం ఉంటుందో ఉండదా పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా అలుక్కుపోయినట్టుగా స్పష్టంగా అస్పష్టంగా కనపడుతుంది హైడెఫినేషన్ టీవీ ఎలా ఉంటుంది వాడు టెన్నిసాటుతూ ఉంటే వాడి ముఖం మీద చెమట పట్టబోతూ ఉంటే అది కూడా మనకు కనబడుతూ ఉంటుంది అంత స్పష్టంగా కనబడుతుంది హైడెఫినేషన్ టీవీ కాబట్టి హైడెఫినేషన్ టీవీలో కనపడే దృశ్యాలన్నీ సత్యములు అని అలాగేమన్నా వ్యవస్థ చేస్తారా అలా వ్యవస్థ చేయడానికి వీళ్ళే దృశ్యాలు మిథ్యా అన్నది హైడెఫినేషన్ టీవీకి అలుకుపోయినటువంటి బొమ్మకి సమానమే మరి ఇది అలుక్కుపోయింది అదేమో హై డెఫినేషన్ ఉంది కదా ఆ తేడా ఎందుకు వచ్చిందంటే ఆ తేడాకి కారణం ఫిల్ము క్వాలిటీని బట్టి వచ్చింది అయ్యాది ఫిల్మ్ క్వాలిటీ ఇక్కడ బాగుంది అక్కడ బాగులేదు కాబట్టి మీకు పిక్చర్ క్వాలిటీలో మార్పు వచ్చింది అంతేగాని పిక్చర్ క్వాలిటీలో మార్పు వచ్చింది కాబట్టి ఇవి సత్యములో అవి అసత్యంలో అలాగ దాన్ని తప్పుదారి పట్టించకూడదు కాబట్టి ఆ తైజస్సుడు అనే స్థాని ద్రష్ట ఎవరైతే ఉన్నాడో వారికి విలక్షణమైన ధర్మం ఏమిటంటే ఆ ధర్మము వేటిని వాడు జాగ్రత్త అవస్థలో దర్శించడానికి అవకాశం ఉండదో వాటిని అన్నింటినీ స్వప్నంలో దర్శించేస్తాను నేను చెప్పిన దృష్టాంతం సా దాన్ని మించిన దృష్టాంతం ఏం కావట్లేదు బంగారం కాంప్లిమెంట్ దేవుడు ఈ దేవుడు ఉన్నాడే జాగ్రత్తలో ఎప్పటికీ కనపడ్డాడు స్వప్నంలో కనపడి ఫలిమానాలు దారి చేసుకుంటాం అతను నీళ్ళు కట్టించు లేకపోతే దేవాలయం కట్టించు లేకపోతే నాకేమో పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టి లేకపోతే వెళ్ళి దానికి ఇస్తాం పూర్వం ఒక పతనం ఏమన్నాడంటే దేవతకి కూర్చేసి ఓ దేవత మా నా పుత్ర సంతానం కలిగినట్లయితే నీకు పెద్ద కుంభం పోయిస్తాను కుంభం కుంభం అంటే ఏదో క్వంటలో ఎంతో కుంభం కింద పోసి దానికి తగిరాడు తగిన కూర తోపూసు ఇవన్నీ కూడా చేసి అదంతా పంచిపెడితే దాన్ని కుంభం పోయించడం అని అదొక ప్రక్రియ పుత్ర సంతానం కలిగితే నీకు కుంభం పోయిస్తాను సరే భార్య గర్భోదైంది పుత్ర సంతానం కలిగింది వీరు కుంభం పోయించలేదు డ్యూటీ వీళ్ళు అప్పుడు ఆ దేవత మళ్ళీ కనపడండి స్వప్నంలో కనపడండి జాగ్రత్తలో కనపడదు స్వప్నంలో కనపడి నాకు కుంభం పోయిస్తా ఉన్నావు నువ్వు పోయించలేదు ఎందుకు పోయించలేదు అని అడిగితే చూడు ఏదో అప్పుడు పుత్ర సంతానం మీద ఉన్న మా మక్కువతో అలా అన్నమాట వస్తామే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కొంచెం డౌన్ బోడ్ ఉంది కుంభం అంటే చాలా ఖరీదవుతుంది పోనీ అర్ధకుంభం పోయిస్తాను ఒప్పుకుంటావా అని వీడు స్వప్నలో బేర పెడతాను పెడితే సరే అదే అయిపోతుంది అంటే అర్థమేమిటి ఇప్పుడు దేవత కనం అపూర్వం దేవత కనపడిందని కాదు వీడి మనస్సులో ఉన్న దోలాయమాన స్థితి అక్కడ లాస్ట్ ఒప్పంలో వచ్చింది అంతే కదండి సరే కథనం ముందుకు సాగిస్తే మళ్ళీ వీళ్ళు ఈ అర్ధకుంభం కూడా పోషించరు నెల రోజుల వస్తుంది అర్ధకుంభానికి వారికి ఒప్పందం అయింది కదా నువ్వు ఈ అర్థకుంభం కూడా పోషించడం ఏమిటంటే బిజినెస్ బాగా దెబ్బతలేసింది నేను చాలా లాస్ట్ అయిపోయాను అర్ధకుంభం నా వల్ల కాదు ఒక కుంచుడు బియ్యానికి నువ్వు ఒప్పుకునే మాట అయితే నేను అంగీకరిస్తాను అని అంటాను అంటే పూర్వే అదేనా కానీ అంటే దానికి అంగీకరిస్తుందా దేవత ఇలా నడుస్తుంది సో అపూర్వం ఇదంతా అపూర్వం ఇదంతా స్థాని ధర్మం అంతే వీడి మనస్సులో ఉన్నటువంటి ఈ ఆపోజిట్ ఇమోషన్స్ ఏవైతే అయ్యో దేవతకి స్థానం అయినా ఇస్తామన్నా అన్నామే కానీ నిజంగా ఇచ్చేయాలా అంటూ ఇలాగ వీడి దొలాయమాన స్థితి అది స్వప్నంలో బాగా బలంగా వస్తుంది అది జాగ్రత్తలో వచ్చే అవకాశం లేదు ఎందుకంటే దేవత కనపడాలంటే కడుపు చెవులు ఉన్నాయి దేవత కనపడాలి కొంచెం ఆటంకాలు వస్తాయి అంతేనాయాలి అంతకుమించి వేరే ఏమీ లేదు మానవులు విశ్వాసాలలో బతకడానికి అలవాటుకుంటూ ఉంటారు విశ్వాసాలు ఎందుకు ఒక సెక్యూరిటీని క్రియేట్ చేస్తారు సెక్యూరిటీని వీలు పెట్టడానికి ఇష్టపడదు ఈ సత్యం అనేది ఎలాంటిదంటే మీరు ఒక ఫాల్స్ సెక్యూరిటీలో ఉన్నంతసేపు మీకు సత్యం దూరంగా ఉంటుందనిపిస్తే బెగిరికి రాదు ఇదో సమస్య అపూర్వం స్థానిన దృష్టిరే మహి ధర్మ స్థానిన ద్రష్టు స్థానియైన ద్రష్ట అంటే ఏ స్థాని స్వప్నస్థానవత ద్రష్టు ధర్మ ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్తే అక్కడ వినోదాన్ని రసం వినోదంలో అనేక రసాలు ఉంటాయి తొమ్మిది రసాలు ఉన్నాయి తొమ్మిది రసాలు ఉన్నప్పుడు ఇప్పుడు కొంతసేపు శృంగార రసాన్ని మీరు భావన చేస్తారు ఎంజాయ్ చేస్తారు శృంగార రసం పోయి కరుణ రసం వస్తుంది సినిమా అంటే అన్ని రసాలు కలగా ప్రభుత్వంగా ఉంటుంది ఈ రసం పోయి ఆ రసం వస్తుంది అది పోయి మీరు వస్తుంది ఆఖరికి కరుణ రసంతో ఎండ్ అయితే ట్రాజెడీ అంటారు శృంగారంతో ఎండ్ అయితే కామెడీ అనేది అంటారు ఇప్పుడు ఈ రసాలన్నీ ఇవన్నీ వీడికి అనుభవానికి వస్తున్నాయి కాబట్టి నిజంగా ధరలు ఉన్నాయి అనుకున్నారు ఇవన్నీ దర్శించేవాడు ధర్మాలే వీడి హృదయంలో ఉండే కరుణ రసమే పైకి వస్తుంది హృదయంలో ఉండే శృంగార రసమే పైకి అంతేతనే శృంగార రస ప్రధానమైన సినిమాలు కొంచెం శృంగార ముందు ప్రీతి కలిగిన వాళ్ళు ఎక్కువ చూస్తారు ఎందుకంటే హృదయంలో రసం ఉండాలి కదా కరుణ రస ప్రధానమైన కొంచెం జీవితంలో కొంత ఓటమి అయ్యి దెబ్బ తగిలి వాళ్ళ వీళ్ళు కరుణ రస వీడు చూస్తారు ఆ సినిమా అంటేనే సెంటిమెంట్ బేసిస్ మీద సినిమా తీస్తారు మా సినిమాకి లేడీస్ ఎక్కువ వస్తారని ఒక డైరెక్టర్ అంటారు అంటే లేడీస్కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఆ సెంటిమెంట్స్ బేసిస్ మీద వాడు సినిమా తీసిస్తారు కాబట్టి అదేదో ఈ లేడీస్ అందరూ వచ్చి సెంటిమెంట్తో చూస్తున్నారు కాబట్టి సత్యం అంటే కుదరదు అది స్థానిక ధర్మం ఉంది ఆ సినిమా చూసి స్థానవత్ స్థానవా ద్రష్ట సినిమా దర్శనం చేసే ద్రష్ట ఉంటే ఒకే సినిమా నాకు నచ్చదు మీకు నచ్చతుంది అంటే సినిమా సత్యం అంటూ నేను ఆ స్థానిక ధర్మం ఉంది కాబట్టి అంతకంటే దీంట్లో సత్యత్వం అనేది ఏమీ లేదు యథా ఇంతవరకు మీకు ఎగ్జాంపుల్ అయిపోయింది ఇప్పుడు ఆయన ఇచ్చే ఎగ్జాంపుల్ కూడా మన ఎగ్జాంపుల్స్ మనకు సంతోషకరంగా బానే ఉన్నాయి మరి ఇచ్చే ఎగ్జాంపుల్ కూడా సెటిల్ చేయాలి కదా గౌడ పదాచార్యులు ఏమంటున్నారు యథా స్వర్గ నివాస నామంటారా స్వర్గ నివాస ఎగ్జాంపుల్ దీనికి ఇప్పుడు దాకా చెప్పిన కథ స్వర్గనివాసినా ఇదీనా సహస్రాక్ష స్వప్నూర్వ ధర్మ చాలా చక్కగా ఉంది ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ నుంచి ఓపెన్యాలు ఆయన ఆన్లైన్స్ రావాలి భాష్యకారములు సహకారం లేకపోతే మతిపోతాయి ఆ ఎందుకంటే కఠిన పదాన్ని కఠినంగా ఉందనుకోండి వెళ్ళి డిక్షనరీ చూసి చూసుకుంటారు శ్లోకా అన్వయానికి వచ్చేస్తుంది ఇప్పుడు భాగవత శ్లోకం ఉందనుకోండి కొంచెం ప్రౌఢ సంస్కృతలు కోరుతుంటే అన్వయం చేసేయచ్చు ఏదో గిన్నె పడింది అలాగా ఈ కారికల్లో కష్టమైన పదమే ఉండదు అన్ని పదాలు చాలా అలతి పదాలే ఉంటాయి కానీ అన్వయం చేసి తాత్పర్యాన్ని బయటికి తీయాలంటే కష్టం చెప్పిన వాడికి కారికలు అని పేరు కూడా కొంత సిగ్నిఫికెన్స్ ఉంది భాష్యకారులు దాన్ని బాగా చెప్తారు మనకి చూడండి స్వర్గ నివాసుడు స్వర్గంలో నివాసం చేసుకుంటాడు ఇంద్రుడు వాడి ఇంద్రునికి సహస్రాక్ష అనే ధర్మం సహస్రాక్ష అంటే వెయ్యి కళ్ళు ఉన్నాయి ప్రతి జీవుడికి వెయ్యి కళ్ళు ఉండవు ఆ ఉంద్ర కూర్చున్న జీవుడికి మాత్రమే వెయ్య కళ్ళు ఉంటాయి ప్రతి ద్రష్టకి వెయ్యి కళ్ళు ఉండవు వాడికి మాత్రమే వెయ్యి కళ్ళు ఉంటాయి ఏమిటంటే ఆ జీవుడు ప్రత్యేకత ఏమిటి వాడు కూడా ద్రష్ట కదా వెయ్యి కళ్ళు నుండి సినిమా చూస్తున్నాడు అనుకోండి రెండు కళ్ళు ఉండి సినిమా కోహను చూస్తున్నాడు ఒక కళ్ళు ఇంకో సినిమాను చూస్తున్నాడు అందరూ ద్రష్టలే కదా అయి మరి తేడా ఎందుకంటే చూడండి ఆ స్థణాన్ని బట్టి వాడికి ఆ లక్షణం వచ్చిందంటే ఒక కన్ను ఉన్న దేహంలో కుట్టాడు కాబట్టి వీడికి ఒక కమ్మున్నవాడ రెండు కళ్ళున్న దేహంలో తాదాత్మ్యాన్ని చెంది బతుకుతున్నాడు కాబట్టి వీడు రెండు కళ్ళు వెయ్యి కళ్ళున్న ఇంద్ర పదవిలో ఉన్నాడు కాబట్టి వాడికి సహస్రాక్షత్వం అనే ధర్మం వచ్చింది ఆ ఇంద్ర పదవిలో ఉన్నంతకాలం వాడికి ఆ సహస్రాక్షత్వ ధర్మం ఉంటుంది ఆ ధర్మంతో సహస్రాక్షాలతోటి ఎంత చూడొచ్చో అంత చూస్తూ ఉంటాడు అది ఆ స్థాని ధర్మం అంతే ఆ ఇంద్ర పదవి ఇంద్రుడు చేసుకున్న పుణ్యం అయిపోయింది అనుకోండి వీడి సహస్రాక్షత్వం ఏమవుతుంది పోతున్నాడు వీడు ఆ పుణ్య శేషంతో మనిషిగా పుట్టాడు అనుకోండి అప్పుడు వీళ్ళు సహస్రాక్షత్వం పోయి దాని స్థానంలో ద్వి అక్షత్వం వస్తుంది అది ఎందుకంటే ఆ పొజిషను ఆ స్థానం యొక్క ధర్మం అదేవిధంగా జాగ్రత్త ఏ కల్పనలకు అవకాశం ఉండదో అటువంటి కల్పనలకు అవకాశం ఇచ్చేటువంటి ప్రత్యేకమైన స్థాని ధర్మము మీకు స్వప్నావస్థలో అనుభవానికి వస్తుంది అంతే వెయ్యి కళ్ళతో చూసింది సత్యమయ్యి రెండు కళ్ళతో చూసింది సగం సత్యమయ్యి ఒక కళ్ళతో చూసింది మిత్యయ్యి అలాగే కాబట్టి అది దృష్టాంతమే కాదు అది చూడండి ఇక్కడ సమస్య ఏంటంటే అందరూ ఆనందించేస్తున్నారు వీళ్ళ ఆనందాన్ని చూసి మీడేమో అసూయతో మీ ఆనందం మీ జగత్తంతా మిత్యని మీరు అనుకున్నాడని మీరు అలా అనుకో ఇది సమస్య కాదు ఎందుకంటే మానవుడు సఫర్ అవుతూ ఉంటాడు వాడు నైట్ మేరులో ఉన్నాడు అనుకోండి నైట్ మేర్ అంటే వాడు ఒళ్ళంతా చమటలు పట్టేస్తో ఏడిచేస్తో కళగంటూ ఏడిచేస్తో కొంతమంది కళలో మాట్లాడేస్తూ ఉంటారు మాటలను బట్టి అంటారు వాడు మహాదుఖపడిపోతున్నాడు అనుకోండి వాడిని అలాగే వదిలేస్తే వాడికి హార్ట్ అటాక్ వస్తుంది లేకపోతే రోగం వస్తుంది అందుకోసం ఏం చేయాలి వాడిని ఏదే నిద్ర లేపి ఏ విధాన్ని ఆ కళల నుంచి బయటికి అని నిద్ర లేపు వెళ్ళి ముఖం కడుపు మంచిని దాగి మళ్ళీ కొడుకోలేదో చెప్పాలి చెప్తే వాడు ఆ సఫరింగ్ నుంచి బయటకు వస్తాం అదేవిధంగా మానవుడు జాగ్రత్త వ్యవస్థ అనబడేటువంటి దీర్ఘ స్వప్నంలో పడి ఇదంతా సత్యం అని భ్రమపడుతూ దాంట్లో ఉన్న సుఖ దుఃఖాలతో ఉంటే శాస్త్రం మన ముందుకు వచ్చేదే ఇదంతా కూడా స్వప్నైనా ఇది యథార్థం కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం నిద్ర లేవడం అంటే ఏమిటి కళ కళగా తెలుసుకుంటే దాన్ని తెలివి అంట కళని సత్యం అనుకుంటే దాన్ని కళ అంట కళని కళ అని తెలిసి అదే తెలివి తెలివి రావడం అంటే ప్రబోధము అంటే కాబట్టి మనము జాగ్రత్త వస్త మిథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికోసం స్వప్నాన్ని దృష్టాంతంగా ఇస్తున్నాం ఇప్పుడు ఈ జాగ్రత్త ఉండే కంటెంట్ అది ఎలా ఉంది అది ఏది యూస్లెస్ కంటెంటా యూస్ఫుల్ కంటెంటా లేకపోతే చాలా అపూర్వమైన కంటెంటా లేకపోతే రొటీన్ కంటెంటా దిస్ ఈజ్ నాట్ ది పాయింట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఇప్పుడు మహారాజు యొక్క జాగ్రత్త వ్యవస్థ చాలా అహంకారాలతో గొప్పగా ఉంటుంది పేదవాడి జాగ్రత్త వ్యవస్థ ఏడు మొహంతో ఎప్పుడో వెతుక్కుంటూ దట్టాలు పెడుతూ ఉంటుంది కాబట్టి ఇది సత్యం అది మిక్స్ అలాగే చూసుకునేది స్థానిక ధర్మాన్ని బట్టి భేదం తప్పిస్తే మౌలికంగా జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చే జగత్తు మిథ్య కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఈ జాగ్రత్త అవస్థలో వచ్చే అనుభవంలో మిథ్య ఇది ఒక స్వప్నము దీని నుంచి మనం మేల్కొనాలి అని తెలుసుకోవాలి అని తెలుసుకుని మేల్కోవాలి అంతేగాని ఈ స్వప్నం నడుస్తోంది దీన్ని ఒక కంక్లూషన్కి తీసుకొచ్చి దీన్ని ఒక సుఖాంతం చేసి ఆ తర్వాత మేల్కుంటాము అంటే అలాగే సుఖాంతం మీరు చేయనక్కర్లేదు తర్వాత చేయలేకపోతారు సుఖాంతం చేసేసి మేర్కొంటాము అంటే సుఖాంతం చేయగలిగితే చేసేసి మేర్కోవచ్చు మీరు సుఖాంతం చేయలేకపోతే చేయలేరు సుఖాంతం అలా చేయగలుగుతారు ఈ స్వప్నాన్ని సుఖాంతం చేయగలగడం అనే మునగాడు ఎవడం పుట్టలేదు రాముడికి సుఖాంతం కాలేదు కృష్ణుడికి సుఖాంతం కాలేదు బుద్ధుడికి కాలేదు మీకు నాకు ఎవరు సుఖాంతం క్రైస్తుకి కాలేదు ఎవరికి కాలేదు అది ఆ సుఖాంతమైన సంబంధం లేదంతే కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ ఈ జీవితంలోనేటువంటి దీర్ఘస్వప్నం ఇది ఒక లాంగ్ హాలుసినేషన్ ఇది నిత్యని తెలుసుకుని దీని నుంచి బయటపడాలి యో టు స్టాప్ ఇమాజినింగ్ యో స్టాప్ డ్రీమింగ్ యో స్టాప్ బిలీవింగ్ సీ ది కాంట్రడిక్షన్స్ ఇన్ ఇట్ అండ్ కమ్అట్ ఆఫ్ దిస్ లాంగ్ డ్రీమ్ అండ్ బేకప్ అని చెప్పడం కోసం బయలుదేరింది శాస్త్రం కాబట్టి ఏదైనా చిన్న చిన్న కంటెంట్ డిఫరెన్సెస్ ఉన్నట్లయితే ఆ కంటెంట్ డిఫరెన్సెస్ అపూర్వంతో ఉంది ఎప్పుడు చూడడం చూసాం కాబట్టి అది తేడా ఉంది అది నాట్ ది పాయింట్ అలాంటి తేడాలు మీకు ఏమైనా అనుభవానికి వచ్చినట్లయితే అది కేవలము స్థాని ధర్మము మాత్రమే అని ఇంద్ర పదవికి పెట్టారు అసలు దృష్టాంత ఇంద్ర పదవికి వాడినే దృష్టాంతంగా ఇచ్చేశారు ఇంద్రులు వాడు అనుకుంటున్నాడు నేను దేవలోకంలో ఉన్నాను నేను సహస్రాక్షమే అని అనుకుంటున్నాడు వాడి సహస్రాక్షత్వం కూడా అది ఒక దీర్ఘ స్వప్నం తప్ప మరేమీ కాదు నద్ధ ద్రష్ట స్వరూప స్వరూపం అంటే ఆత్మ చైతన్యం దేని ఏందైతే సకలము అధ్యాపం చేయబడుతోందో అది మాత్రమే సత్యం అది బాధితం అవ్వదు అది ఎప్పుడు నెగేట్ అవ్వదు మీరు చతుర్దంత గజం చూశారు అది నెగేటివ్ అయిపోయిందా లేదా నెగిటివ్ అయిపోయింది ద్విదంత గజం చూశాను అది నెగిటివ్ అయిపోయింది ద్విదంత గజం ఇంతకుముందు చూసిందే చూశాం కాబట్టి అలాంటిది కాదు చతుర్దంత గజం దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ ద్విదంత గజం ఎలా అయితే ఆత్యంతము కలిగి నెగేట్ అయిందో బాధితమైందో చతుర్థంత గజం కూడా ఆద్యంతము మళ్ళీ బాధితమైనది కాబట్టి మిథ్య అపూర్వమైన మిథ్యే మరి అపూర్వంగా ఎలా వచ్చింది ఎలా వచ్చిందో చూసుకో వెరిఫై చేసుకో స్థాని ఆ తేజస్వ స్థితిలో తేజస్ అంటే కాంతి కాంతిలో మీ సినిమా తెర మీద చూపించి మనం నిజ సినిమా తెర మీద వాడు ఆ హీరో ఏం చేస్తాడంటే పదంతస్తుల దాని నుంచి గెంతుతాడు ఒకటి ఎంత స్ప్రింగ్ లాగా లేచి పెరుగుతుంది అడిగితే అది అపూర్వం అది అది నిజ జీవితంలో అది అనుకోవడం కాబట్టి అది అది నిజ జీవితంలో మీరు అటువంటి దృశ్యం చూడాలంటే చూడలేరు కానీ సినిమాలో చూడగలుగుతారు ఎందుకంటే సినిమా అంటే అది తేజస్సు అన్నది తేజస్సు కాంతి తప్పింకేం లేదు కాంతిలో మీరు ఎవరైనా చూపించచ్చు బ్లడ్ అండ్ హార్డ్ సాలిడ్ మనిషి గట్టి నిలబడి ఉండడం చూపించడం అంటే వాడు కాళ్ళు విరిగిపోతాం చూపించలేదు కానీ కేవలం కాంతిలో మీకు చూపించడానికి ఎలా అయినా చూపించచ్చు అది ఆ స్థాని ధర్మం అలాంటిది ఈ సినిమా కూడా కాంతి టై తేజస్సు అంటే మనస్సు చాలా సూక్ష్మంగా ఉంటుంది అది ఎలా కావాలంటే అలా ప్లే చేయగలుగు జాగ్రత్త దేవుణ్ణి చూడాలంటే అది అసంభవం స్వప్నావస్థలో విషయం ఎందుకంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ఈ స్ట్రక్చర్స్ కండిషన్స్ అన్నీ అవతలకి పోతాయి స్వప్నావస్థలో ఒక జాగ్రత్త అవస్థలో లేని ఒక ఫిటిల్నెస్ చంచం మనస్సు కోసం మేక్ బిలీవ్ వరల్డ్ జాగ్రత్త అవస్థలో అంతలా ఒక స్ట్రక్చర్ ఏడిచింది జాగ్రత్త అవస్థ అది ఏమి లేకుండా ఎలా కావాలంటే అలాగే దర్శించడానికి బట్ స్టిల్ స్ట్రక్చర్ ఆర్ నో స్ట్రక్చర్ స్థూలం కావచ్చు సూక్ష్మం కావచ్చు దృశ్య మాత్రము నిత్యంలో తాన్ ఏం ప్రకారాన్ స్వచిత్త అపూర్వాన్ స్వచిత్త వికల్పాన్ అయం స్థాని స్వప్నదృకే స్వప్నస్థానం గొప్ప ప్రేక్ష ఈ స్థాని ఉన్నాడే వీడు స్వప్నదృక స్వప్నాన్ని దర్శించేటువంటి స్థాని వీడు ఏం చేస్తాడంటే అపూర్వములు అపూర్వములైన చెత్త వికల్పము మనస్సు యొక్క వికల్పము మనస్సు సృష్టించే తేడా ఇంతకుముందు ఎన్నడూ మీరు చూడని తేడాలను చూడాలి అవి చూడాలంటే జాగ్రత్తలో కూర్చుంది చూడటం కూడా కొంచెం భోజనం గడపకుండా చేసేసి శుభ్రంగా నిద్రపోతే ఓహో ఎలాంటివి కావాలంటే అలాంటివి చూడాలి ఏకాగ్లో ఎగ్గాలనుకోండి డబ్బులు సంపాదించాలనుకోండి జాగ్రత్తలో వర్క్ అవుతాం స్వప్నంలో శుభ్రంగా అవుతాయి స్వప్నంలో అసలు జోకర్ కావాలనుకోండి జాగ్రత్తలో జోకరు వీడి మొత్తం పది రౌండ్లు వెళ్ళినా వీడికి జోకర్ గొడవలు ఆపతిస్తే డబ్బులు ఇచ్చి స్వప్నంలో జోకర్ కావాలనుకున్నప్పుడు జోకర్ వస్తుంది తక్కువనే ఆపజిస్తే డబ్బు అంతా చూసుకుంటారు అది స్వప్నంలో అటువంటి సౌకర్యం ఉంది అది స్వప్న చిత్తం అదేం జరుగుతుంది స్థాని ధర్మం అలాంటిది కాబట్టి అన్ని రకాల వికల్పాలని మీరు స్వప్న స్థానంలోకి వెళ్ళిపోయి చూసేస్తారు ఆ స్థాని ధర్మం ఆ స్థానంలోకి వెళ్ళాలి ఆ స్థానం అనే క్లోక్ను వేరవేసుకోవాలి స్థాని అవ్వాలి అప్పుడు దానికి ఒక ప్రత్యేకత వస్తుంది ఆ ప్రత్యేకత ఉన్నప్పుడు అవన్నీ కూడా దర్శించు అంతే అంత మాత్రమే దానికి ఇంకో దృష్టానం అయిన స్వప్తనివాసాం దృష్టాంతం గౌరవం ఇచ్చే శంకరు గౌరవ దృష్టాంతమిస్మ వ్యాగ్రవస్థితి స్మైకే సుశిక్షిత దేశాంతరమాగర్గే దేశాంతరం గ్రాన్ పదార్థాన్ పశ్యతిర ఆలయం ప్రేక్షతే గత్వా అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయం మనుష్య ఈ మనిషి సుశిక్షిత అంటే అతనికి ప్రయాణాలు చేయటంలోనూ వాటిలోను మంచి నేర్పులు ఉన్నారు అంచేది వీళ్ళు ఏం చేస్తారు ప్రయాణం చేసి నేర్పు లేనివాడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే కూర్చుని ఉంటాడు ఎక్కడికి వెళ్ళి ఇల్లే స్వర్ధం ఇల్లే స్థానం ప్రయాణంలో నేర్పు ఉన్నవాడు ఎంత ఇస్తాడు రైలు బస్సు ఏదో ఎక్కి వెళ్ళి గత్వా ఆ ఎక్కడెక్కో ఆ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉండేవి చూస్తాడు తాన్ ప్రేక్షతే గత్వాయం పురుష గత్వా సుశిక్షిత ప్రయాణం చేయడంలో మంచి నేర్పగలిగిన ఈ పురుషుడు మనిషి గత్వా ఆయా స్థానాలకు తాన్ ప్రేక్షతే అక్కడ ఉన్న చూస్తాడు ఇప్పుడు మీరు గంగా నదిని చూడాలనుకోండి ఇక్కడ కూర్చుని గంగానదిని ఎక్కడుంది గంగానది ఎక్కడుందంటే ఎక్కడ ఉంది చూసుకుంటుంది కుదరే కానీ రైలు ఎక్కేసి కాశీ వెళ్ళిపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ రైల్లో ఉన్నారు ఒక టికెట్ కొనుక్కుని ఆ రైల్లో కుట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ కాశీలో టికెట్ ఉన్నారు రిక్షా ఎక్కేసి గంగానది ఒంటికి వెళ్ళిపోతే గంగానదిని చూడొచ్చు కాబట్టి ఈ ద్రష్ట ఏంటి వీడు ద్రష్ట ఈ ద్రష్ట హైదరాబాద్లో కూర్చుని గంగ గెనిగ కుదరే వీడు ఏం చేయాలి వెళ్ళాలి ప్రయాణం చేసి గంగా ఆ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఆ స్థానంలో ద్రష్ట అవ్వదు ఆ స్థానంలో ద్రష్ట అయితే గంగా అది కనపడుతుంది అలాగే జాగ్రత్త స్థానంలో కూర్చుని దేవుడు నాకు కనపడి నాకు గురువు నాకు గురువుగారేమో ఆయన స్వర్గస్థులయ్యా ఆయన కనపడాలి దేవుడు కనపడాలి ఒక కొత్త మంత్రం ఇవ్వాలి అని జాగ్రత్త అవస్థలో కూర్చుని హలా చేస్తే ఏమీ అవదు కాబట్టి సుశిక్షిత ఎలా అయితే రైలెక్కి ఎక్కడితో వెళ్ళి అవి చూస్తాడో అలాగే నువ్వు కూడా రెండే భోజనం చేసి కొడుకు నిద్రపోతే ఆ స్థానంలోకి వెళ్తాడు మీరు ఈ ద్రష్ట అక్కడికి పోతాడు పోతే ఆయన చూడవచ్చు అబ్బోరు వాళ్ళని చూడవచ్చు అది సమాచారం ఆనయ్యం ప్రేక్షకత్వ యథ సుశిక్షిత చాలా చూస్తున్నాడు కాబట్టి కాబట్టి స్థాని ధర్మమైంది తప్పది అది అపూర్వత్వము సత్యత్వ ప్రయోజకము కాదు సత్యత్వాన్ని నిర్ధారించేది కాదు అయితే ఆ విశిష్టతని బట్టి ఆ వైలక్షణ్యాన్ని బట్టి యునీక్నెస్ వస్తుంది ఆ స్థానిక ఆ యునీక్నెస్ని బట్టి ఎవరి హో చూస్తాడు అది సత్యం అయిపోతుంది మాత్రం ఎవరైనా ఆ పూర్వక్షాన్ని పట్టుకుని సాగ తీసి పెట్టిన తస్మాత్ స్థానిధర్మాం రజ్జుసత్వమృగతృష్ణికాదీనా అసత్వం తమదృశ్యాం అపూర్వాణం స్థానిధర్మే అసత్వం ఇప్పుడు రజ్జుసత్మ రజ్జుసత్వము స్థానిధర్మ రజ్జువుని చూసిన వాడే స్వప్నభ్రమని పొందుతాడు రజ్జు ద్రష్టయే స్వప్న భ్రమను పొందుతాడు ఇప్పుడు ఒక దృష్టాంతం చెప్తారు ఆ దృష్టాంతం ఏంటంటే భార్య భర్త కలిసి గడిచి వెళ్తున్నారు పుట్టాంత భర్త కొంచెం వయస్సు కనుక చూపు మండగించి భార్య చూపు చక్కగా ఉంది వీళ్ళిద్దరూ వెళ్తున్నారు వెళ్తూ త్రాడు చూసి పాలు ఆయన భ్రమపడ్డాడు కానీ ఆవిడ భ్రమపడలేదు ఎంచేటంటారు స్థాని ధర్మం ఉండదే ఆ చూపు మందగించింది ఆయనకి అని చెప్పి ఆయన రుజువుని చూసి సర్పాలను భ్రమపడ్డాడు ఆవిడ చూపు మందగించలేదు కాబట్టి ఆవిడ భ్రమపడలేదు సో స్థాని ధర్మంలో ఉంటే భ్రమం ఉంటే ఆయన కూడా రజ్జువుని చూసి సర్పాలని భయపడి రజ్జువుని చూసి మాలని అనుకోలేదే మాల మాలని అనుకోవచ్చు కదా మాలని అనుకోలేదే ఎందుకు అంటారు అంటే ఆ స్థాని సర్పం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి సర్పానికి భయపడటంతో మన జీవితం నడుస్తుంది మనకి చిన్నప్పుడు పెద్దలు ఏం చేస్తారంటే దేహాభిమానాన్ని నేర్పుతారు ఆయన స్వ సర్పాలు ఉంటాయి అక్కడ పావులు కుట్రాలు ఉంటుంది కదా నువ్వు వాటికేసి వెళ్ళట్టు అని వీళ్ళు నాలుగు అడుగులు వేయడం నాలుగు అడుగులు వేసి ఒకంత జ్ఞానం వీడికి మొట్టమొదటి వీడికి స్వప్ సర్పభయాన్ని నేర్పుతాడు దాంతో వీడికి ఏమైపోతుంది ఆ సర్పభయాన్ని మనస్సు నిండా పెట్టి కూర్చుని ఉంటాడు వీడు స్థాని వీడు పొల్ల చూసినా సర్పమే తాడు చూసినా సర్పమే ఇంక ఏం చూసినా సర్పమే వీడికి ఆ సర్పం పోసుకోసరితే అది సర్పమే ఎక్కడో పుష్ అడో సర్వం పొస్తుంది అది సర్పం ఉంటాడు కూడా కళ్ళ దుష్ అని కనపడుతుంది అది సర్పండి ఏం చూసినా సర్పం ఏ ఏంటంటే ఇలా ఉంటే రెడ్డి సర్ప భ్రామం అందరికీ కనట్లేదు మీరుగా ఉంటుంది ఎందుకని అంటే మరి ఆ స్థాని ఎలా ఏమైంది దానికేం చేస్తాం మీరు ఎడార్లో వెళ్తున్నారు అనుకోండి కడుపు నిండా భోజనం మంచినీళ్ళు తాగేసి మీకు మా ఎండబావులు కనపడవు కొంచెం దప్పికతో బదుపుతో నీళ్లు లేని సందర్భంలోనే ఎండబావులు కనపడుతుంది కాబట్టి ఆ స్థాని కూడా ఆ భ్రాంతికి ఉన్నప్పుడే స్థానం కనపడతాం దీనికి దృష్టాంతం ఏంటి సుశిక్షిత దేశాంత పదార్థాం కష్టది అది దృష్టాంతం ఆచార్యులు దృష్టాంతం ఇవ్వటానికి ఎంత గుండె ఎటవుతోటిస్తావో దృష్టాంతం నువ్వు ఇక్కడికే అక్కడికి ప్రయాణం చేసి ఇక్కడ తో ఇక్కడ తోడటానికి లేదు అక్కడ తుష్ణావో లేదా అలాంటిది ఇది కూడా ప్రయాణం ఇప్పుడు రైలు ఎక్కి జాగ్రత్త వ్యవస్థలో పొద్దున్న రైలు ఎక్కి సాయంకాలానికి వెళ్ళి అక్కడ కృష్ణాన్ని చూశాడు కాబట్టి మధ్యాహ్నం భోజన చేసి ఎడరో హాయిదో ఇంట్లో కొడుకుని నిద్రపోతా స్వప్నంలో ఎక్కడికో వెళ్ళేది చూపించాడు కొన్నింటికి ధ్యానం ఏంటి ఏంటి ఎందుకంటే ద్రష్ట ఇక్కడ ద్రష్ట అక్కడ ద్రష్ట ద్రష్ట యొక్క స్థానం మారబట్టి దృశ్యం మారింది జాగ్రత్త వ్యవస్థలో జాగ్రత్తలో స్వప్నానికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్త స్థానం నుంచి స్వప్న స్థానంలోకి మారాడు కాబట్టి దృశ్యం మారే చతుర్థంత గజం ఇలాంటివో జాగ్రత్త వ్యవస్థలో స్థానం మారితే దృశ్యం మారలేదు అలాగే మారిందంటే అంటే స్వప్నంలో దానికి జాగ్రత్త దృష్టాము జాగ్రత్తకి స్వప్నం దృష్టాంతం స్వప్నాన్ని జాగ్రత్త దృష్టాము మిత్యకు మిచ్చే దృష్టాంతం ఇంకేమి స్థానం దృష్టాం కాబట్టి అంతా కాబట్టి స్థాన ధర్మం చేత దర్శించబడే రజ్జు సర్పము మృగతృష్ణిక ఇవన్నీ మిక్ష్యని మీద ఎలా అయితే తెలుసుకుంటున్నారో దాంట్లో ఏం సందేహం లేదు కదా తథ స్వప్నదృశ్యాం అపూర్వాణం స్థాని ధర్మత్వమేవా నిత్యసత్వం కాబట్టి స్వప్నదృశ్యములైన అపూర్వములు కూడా స్థాని ధర్మములే అక్కడ స్థాని అంటే తైజస్సుడు అనర్థం ఆ తైజస్సుని యొక్క ధర్మము ధర్మము అంటే యునీక్ క్యారెక్టర్ ఆ స్థాని యొక్క యునీక్ క్యారెక్టర్ కాబట్టి మీకు మీకు ఇన్స్టేట్ అయినా జాగ్రత్త వ్యవస్థ అయినా స్వప్నవస్థ అయినా కూడా రెండూ కూడా మనస్సు యొక్క స్పందన మాత్రమే దే ఆర్ నాట్ ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అంటూ ఉంటారు దే ఆర్ నాట్ ఆబ్జెక్టివ్ దే ఆర్ సబ్జెక్టివ్ సో తర్వాత దే ఆర్ నాట్ కామన్ కామన్ కామన్ అంటూ ఉంటారు ఏమిటి కామన్లో ఉంది దే ఆర్ పర్సనల్లో ఉంది నువ్వు అనుకుంటున్న కామన్ కూడా పెర్సనల్లే తర్వాత ఇవన్నీ కూడా ఆ మనస్సు అనేటువంటి ఆ బబుల్ చిన్న బబుల్లాగా మనస్సు అనేది ఒకటి ఉంటుంది అది అది ఇలా ఇలాగ చలనం అవుతూ ఉంటుంది ఆ మనస్సు యొక్క చలనంలోనే ఇవన్నీ దర్శనమిస్తాయి ఆత్మస్వరూపము ఈ దృశ్యములన్నిటికీ అతీతంగా వీటిని ప్రకాశింపజేసే చైతన్యం అయ్యండి కూడా వీటికి తులయంగా అతీతంగా ఆత్మ చైతన్యము త్రిప్ యొక్క స్వరూపముగా నిలిచి ఉంటుంది ఇతమనే నిద్రలు వేచ్చినప్పుడు కూడా ప్రాతస్మరావి హృతి సంస్కృరత్మతత్వం నిద్రలు వేసుకోవాలి ఎలా దర్శించాలంటే ఇదిగో ఈ పైన ఇంకా జాగ్రత్త అవస్థ ప్రకాశిస్తుంది ఈ ప్రకాశించబోయే జాగ్రత్త అవస్థ కంటకే అధిష్టానంగా ఉంటే ద్రష్ ద్రష్ట యొక్క స్వరూపం బృక్ నేను సాక్షి చైతన్యము అది సత్యము ఈ ప్రకాశించబోయే జాగ్రత్త అవస్థ ఇది అయితే ఇప్పుడు విచ్చని ఏం చేయాలి విద్యలో చేయాల్సింది ఎన్యూర్ ది మిథ్య మిథ్యని సహించాలి ఎన్యూర్ చేయటమే సో సంథింగ్స్ హ్యావ్ టు మీ డన్ మీరు చేయరు మనస్సు లేహము వాటి యొక్క చమనం వాటికి ఉంటుంది మీరు సహించటమే మిథ్యలో చేయాలి సినిమాకి వెళ్తారు గంటల సినిమా అది మీరు బాగుండాలని విసి వేస్తూ ఏం చేస్తారు దాన్ని ఆ సహిస్తూ ఉంటుంది ఎందుకు సహించడం కదా అంటే లేని చక్కె రావడానికి ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయకపోయినా మీ పక్కన ఉన్న మీ లైఫ్ పార్ట్నర్ ఎంజాయ్ చేస్తుంటే ఏం చేయాలంటే వస్తారు మీరు ఎంజాయ్ చేయకపోవచ్చు పక్కన ఉన్న వాళ్ళు భార్య ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళు చిన్నవాళ్ళుగా ఎంజాయ్ చేస్తారు సపోజ్ సపోజ్ ఆ సైకింగ్ డెఫినెట్లీ చేస్తారంటే చిన్నప్పుడు మేము ఇంకో సిచ్యువేషన్ ఫేస్ చేసేవాళ్ళం సైకిల్ మీద వెళ్ళేవాడు సినిమాకి ఈ సైకిల్ వాడు ఏం చేస్తాడంటే అన్నింటినీ కట్ట కింద కట్టి వస్తారు కట్టి మీరు అన్నింటికి కలిపి ఒకే లాక్ వేస్తారు సైకిల్ నా సైకిల్ నాకు ఇవ్వరా అంటే వాడు మళ్ళీ సైకిల్ ఇవ్వడు ఆ సైకిల్ ఎప్పుడు ఇస్తాడు అలా అన్ని సైకిళ్ళు ఒక దాని తర్వాత ఒకటి అలా ఇష్టం ఉంటాడు వాళ్ళకి ఇష్టంగా ఉంటాడు వీళ్ళ సైకిల్ వచ్చినప్పుడే ఇస్తాడు మీ తర్వాత అతను సినిమా చూసి చూస్తే కానీ వీళ్ళకి ఎక్కడికి వెళ్తాడు తల గౌరవం చూసుకుని ఎక్కడై కూర్చుని అలా తలపోటు భరిస్తూ అలాగే ఉండాలి అంటే సినిమా నచ్చకపోయినా అంతే దాన్ని అలాగే జాగ్రత్త వ్యవస్థ అవుతుంది ఇది విక్షావతమైన అవస్థ దృశ్యముడు ఆత్మచైతన్యం ఒకటి మాత్రమే సత్యము నేను ఆత్మస్వరూపించుకుంటాను అని అలాగా భావన చేయాలి ప్రాత చేస్తే ఏమవుతుంది యాగవ్యవస్థ నడుస్తూ ఉంటుంది కొంచెం మనస్సుకి శాంతి లభిస్తుంది మరీ ఎక్సైట్ అయిపోయి స్ట్రెస్ఫుల్ జీవితం కొంత శాంతంగా నడుస్తుంది అందుకోసం ఈ సత్యాన్ని తెలుసుకోవడం అవసరం కాబట్టి అత స్వప్నదృష్టాంత అసిద్ధత్వం కాబట్టి స్వప్న దృష్టాంతము అసిద్ధము అనే పూర్వపక్షం ఏదైతే ఉందో అది ఒప్పుకోము స్వప్న దృష్టాంతం సిద్ధమే అసిద్ధంగా చక్కటి దృష్టాంతం కాబట్టి స్వప్నం జాగ్రత్త దృష్టాంతం ఉంటుంది సో ఇప్పుడు మీరు ఇంకొక రకంగా ప్రశ్నను నేను వేసుకుని చెప్తాను ఏమంటే చతుర్దంత గజాన్ని స్వప్నంలో చూశాను కానీ జాగ్రత్తలో ఎందుకు చూడలేకపోతున్నాడు అని మీరు అడిగారు అనుకోండి నేనేమంటానంటే కృష్ణానదిని చూడాలంటే హైదరాబాద్ నుంచి రైలు ఎక్కి విజయవాడ వెళ్ళి మాత్రమే ఎందుకు చూడాలి ఇక్కడే కూర్చుని ఎందుకు చూడలేకపోతున్నావు అలా అడుగుతున్నారు అని ఏమంటున్నారంటే దేశాంతరస్థ పదార్థదర్శనే సమర్థోపి దేవదత్త యథా గద్వైవ పశ్యతి తథా తన నాడీ దేశం స్వప్న స్థానం గద్వైవశ నువ్వు దేవదత్తుడు ఉన్నాడు సుశిక్షితుడు సుశిక్షితుడు అంటే ఈ దేశం నుంచి ఆ ఒక స్థానానికి ఎలా కావాల్సింది ఎలా ప్రయాణం చేయగలిగిన సమర్థుడు సమర్థుడు కాబట్టి నేను సమర్థుడే కాబట్టి ఇక్కడ కూర్చొని కృష్ణాను చూసేయలుగుతానా చూడలేను అలా ఆ సమర్థత కూడా ఆ సమర్థతని ఆచరణలో పెట్టి రైరెక్కి అక్కడికి దిగి చూడగలుగు అలాగే ఈ స్వప్ స్వప్నాన్ని స్వప్నంలో చతుర్థంత గజం కానీ మరొకటి కానీ మరొక కానీ అన్నింటినీ చూసే సామర్థ్యం మీకుంది ఉంది కదా అని ఇక్కడ జాగ్రత్తలో కూర్చొని చూసే లేదు బట్ ఆ అపూర్వాలని ఇక్కడ చూడలేరు ఇక్కడ మామూలుగా చూసినవే చూస్తూ ఉంటారంటే అపూర్వాలు చూడలేరు అపూర్వాలు చూడాలంటే స్వప్నంలో గడిపో స్వప్నంలో గడిపే అపూర్వాలను చూడచ్చు గత్వా కొంతమంది స్వప్నంలో కంటే నిద్రపోయే స్వప్నంలోకి వెళ్ళక్కర్లా తెలివిగా ఉండి కూడా శుక్రంలో పెట్టుకోవచ్చు అప్పుడు కూడా అపూర్వాలు దృశ్యస్తారు ఇప్పుడు మీరు గమనించే ఈ మధ్యన భక్త వరాహంలో ఉంటుంది అంటే ఏంటి మామూలుగా పల్లెటూళ్ళలో పందులు పెంచుతారు కొంతమంది అదో పందిని పెంచడం అంటే పొద్దున్నే వాటిని రోడ్డు మీద వదిలేయడం అదే పెంచడం మళ్ళీ రాత్రికి ఇంటికి వస్తాయి ఆ రోడ్డు అంతా తిరుగుతూ ఉంటాయి చాలా గలీజుగా తయారవుతుంట ఇది మామూలుగా అంతటా నడుస్తూ ఉంటాయి ఎక్కడైనా ఎవరికైనా ఇన్ఫె ఇన్ఫెక్షన్స్ రోగాలు జ్వరాలు వచ్చాయనుకోండి గవర్నమెంట్ వాళ్ళని తిట్టవచ్చు అదిగో ఏం చేస్తున్నారు గవర్నమెంట్ జ్వరాలు విష జ్వరాలు వచ్చినా టీవీ వాడు వాడు హడాలు తీసుకుంటూ అనుకూలంగా ఉంటుంది జనం గవర్నమెంట్ అలాగ అనుభవం వస్తుంది చూస్తూ ఉంటుంది ఈ హైజీన్ కట్టుబాటు చేసుకోవాల్సింది వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందండి ప్రతి ఈ పంది కుక్క రక్షణ ఏంటంటే వాటి అవి ఎక్సైట్ అయినప్పుడు ఆ ప్రదక్షిణ తమ చుట్టూ తమను తిరిగేస్తాయి నేను ఇక్కడ కుక్కను కూర్చాను తోటలో ఏదో పురుగు కొట్టడమో ఏదో అయితే అది తమ చుట్టూ తన అలా వేగంగా అది కుక్క అది కుక్క కూడా అంటే దానికైనా కొంత ఇబ్బంది కలిగినప్పుడు ఏ ఇబ్బంది లేకపోతే రోడ్లన్నీ ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం తన చుట్టూ తాను అలాగే సందర్భంలో అదే అక్కడ దేవుడో నిజమో ఏదో ఒకటిందో అలాంటి సందర్భంలో వచ్చింది అది జరిగింది జరిగితే ఓ పండితుడు అడిగారు పండితులు అన్నవాడు సంస్కృతంలో ఏదో చెప్పాలి ఆయన నామకరణం చేశాడు భక్త ఆయన నామకరణం చేశారు ప్రసిద్ధులైన పండితులు ఉండకుండా ఓ నామకరణం చేశారు దాంతో ఈ ఇది ఒక పెద్ద ఇష్యూ ఇప్పుడు అవరాహం ఇక్కడ హైదరాబాద్ లో వెటరనరీ డాక్టర్స్ వాళ్ళు పరిరక్షిస్తే అక్కడ ఉంది హైదరాబాద్ లో ఇప్పుడు కట్టి ప్రయత్నంగా ఉన్నారు భక్త సో ఇప్పుడు కుక్క తోక ఏదైనా గురుగు ఏదో పట్టుకున్నప్పుడు ఆత్మ ప్రదక్షిణం చేస్తున్నారు ఆత్మ ప్రదక్షిణండి అలాగే అదేమిటంటే జాగరణ అవస్థలో ఉండగానే స్వప్నావస్థలో పెడతాం స్థాన ధర్మం వస్తే అంటే ఆ బిలీఫ్ సిస్టమ్ ఆ పెంటల్ ప్రాజెక్షన్ ఉన్నవాడే దర్శిస్తాం కదా ప్రతివాడు దర్శించండి మనం దాంట్లో మీకు నాకు అపూర్వమయం కనపడదుకోవచ్చు కనబడేవాడికి కనపడుతుంది అపూర్వం కనబడేవాడికి అపూర్వం కదా మమ్మల్ని మేము కైలాసానికి వెళ్ళాం మాన సరోవం వెళ్ళాం నానా హింసాపన్నలు అయినాయి అక్కడ ఏమీ సుఖం లేదు గాలి అది ఉండదు ఏదో తెలియ తిప్పదో అన్ని కష్టాలు వెళ్ళాము వచ్చాము అక్కడ మాన చూసాము దృశ్యాలు బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి కష్టం పడ్డాము ఏదో తపస్సు చేసి వెళ్ళి వచ్చాం అక్కడ పూర్ణిమ నాటికే వెళ్ళాను ఆ చంద్రోదయము చంద్రుడు మాన సరోవరం అన్నీ ఎన్ని చూడాలో అనిపి వచ్చేసాను నన్ను అడిగారు ఎలా ఉన్నారు బాగుందండి దివ్యంగా ఉంది కానీ క్లేశం అయితే ఉండమంటే వస్తాం దృశ్యాలు ఎలా ఉన్నాయి చాలా దేవతలు ఎవరైనా కనబడారంటే నాకేం కనపడలేదు అంటే నేను అమాయకుడిని ఆయన నిన్న సెంటు గైరీ ఓపెన్ బుక్లాగా ఉంటుంది నా మనసు లోపల ఒకటి బయట ఒకటి నేను అడగను నాకేం చెప్పలేదు దేవతలే అసలు నాకు దేవతలు కనపడతారనే ప్రశ్న ఒకటి ఉందని కూడా నాకు కోసం అలాంటి ప్రశ్న ఒకటి ఉంటుందని కూడా నేను అడుగుతాను నిజంగా అడిగిన వెంటనే ఎడో అడుగుతున్నారు పోలేదు వారు అడిగినేదో అడిగారు మనం చెప్పాల్సిన సమాధానం మనం చెప్తామంటే నేనే దేవతల నుంచి పోలేదండి మీరే దేవత నేనే దేవత ఆత్మ అలాగంటే దగ్గర అనుకోండి అనుకోవడానికి నేనే దేవత ఇక్కడ నుంచి ఒక పెద్ద మహాత్ములు వెళ్ళారు పెద్ద మంది మార్పులతో పెద్ద పరివారంతో వెళ్ళారు వెళ్ళి వాళ్ళు డిక్లేర్ చేశారంటే నేను దేవతలు మానస్తవంలో స్నానం చేస్తుంటే చూసానని చెప్పారు దేవతలు ఊరికే చూడే స్నానం చేస్తుంటే కూడా చూశారు ఆయన దేవతలు భారస్ల్లో పూర్తి నాడు స్నానం చేసేసుకుంటే ఆయన దర్శనాడు అపూర్వం స్థాని ధర్మం ఒకటి వీడియో కూడా చూశారు వీడియో కూడా చూడొచ్చు ఏముంది చూడొచ్చు అపూర్వం స్థాని ధర్మం ఒకటి యథైమేహ సుశిక్షిత అలాగే ఒక మంట ఫోటో తీసిన మంట చూసి కాబట్టి ఈ మంటలో మీకు దేవత కనపడే దానిని అదే నాకు చెప్పలేదు అండి చూడ అది కనవలేదు ఇప్పుడు మళ్ళీ సరిగ్గా చూడండి ఇదిగో ఆ దేవత బుక్కి ఇది చెవులు రోడ్డు ఇది పాపట ఇదిగో ఇవి చేతులు అని ఆ అంటే ఎవరు మీరు చూడాలనుకుంటే చూడచ్చు మధ్య స్థాని ధర్మము అపూర్వం స్థాని ధర్మము కాబట్టి బహుశా ఈ దృష్టాంతరంలోసేమో ఎందుకునో చెప్పారు అంటే మనము ఆత్మస్వరూపము అది అది బ్రహ్మాన్ని తెలుసుకోవాలి కృతార్థం కావాలి కానీ ఇలాగంటి ఏదో ఫోటోలో నుంచి చపాతీలు వచ్చాయి చపాతీలు వస్తే పీసా రావద్దు జన్మించాను దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది స్థాని ధర్మం అని తెలిసిందా లేదా పీసా రాదు లేకపోతే పిజ్జా ఇంకా కొంచెం కొద్ది గొప్ప మీకు అందరికీ తెలుసున్న డిష్ మీకు ఎవరికి తెలియని డిష్ ఉంటుంది హలాఫల్ అన్న డిషు అంటుంది మిడిలీస్ట్ డిష్ నేను ఎదుగుతున్నా హలాఫల్ అనే డిష్యూ నేను ఇజ్రేల్లో ఉన్నప్పుడు అది వెజిటేరియన్ బాగుంటుంది తెలియదు హలాఫల్ సో మీకు ఈ ఫోటో నుంచి చపాతీ వస్తుంది లేకపోతే పులిహోర్ వస్తుంది తప్పిస్తే హలాఫల్ రాదు దాని రోజు మీకు ఏమవుతుంది విభూత్ వస్తుంది వస్తుంది ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఎర్ఫస్ పౌడర్స్ ఈ రెండేలా అండి ఇంకేం లేము ఎవర్ఫస్ పౌడర్స్ ఈ రెండేలు ఉన్నాయా ఇంకా ఏమో లక్ష కోట్లాది పౌడర్స్ ఉన్నాయి అవి ఏమీ రావు వస్తుంది కుంకుమైనా వస్తుంది ఇవన్నీ కూడా స్థాని ధర్మాలు తప్ప అంటే ఆ మనస్సుని వీడలా కల్పనలతో నింపుకొని కూర్చున్నప్పుడు వాడికి ఎలా కల్పించారు అంటే అర్థం అండి పర్సనల్ సబ్జెక్టివ్ ప్రాజెక్షన్స్ నథింగ్ చూడు విత్ రియాలిటీ రియాలిటీ లేదని నేను అంటే రియాలిటీ ఉంది నువ్వే రియాలిటీ నువ్వే పరపురం నువ్వు చూసి ఇంకా ఏదో చూశాను అది అది దేవుడు అదే ఆ దేవుడు నువ్వేనా దేవుడు లేదు ఆ దేవుడు నువ్వే ప్రతి ద్వారా పోస్తే మనం ఎవరైనా డెనిగ్రేట్ చేయట్లేదు నువ్వేదో దేవుడు ఫోటోలో ఉన్నాడు ఫోటోనకాలు ఉన్నాడు పైన ఉన్నాడు కింద ఉన్నాడు నువ్వు దేవుడు యథార్థమే దేవుడు కాబట్టి ఈ మనస్సు యొక్క వికల్పాలని సత్యములని విశ్వసించరాదు మనస్సు యొక్క స్పందన మాత్రం చేతనే జాగ్రత్త వ్యవస్థ ఆవిర్భవిస్తూ ఉంటుంది ఆ జాగ్రత్త అంతా కూడా మిథ్యయే స్వప్నవృత్తాపింతేతాకల్పిత బశ్చేతం సత్ దృష్టం వై తథ్యమేత జాగ్రద్వృత్తవీతాల్పిత బహిశ్చేతో గృహీతం సత్వత్ రెండు శ్లోకాలు కలిపి కలిపి ఉన్నాయని మాకు ఒక చూస్తే తెలియట్లేదు రెండో ఒకటే సో స్వప్న వృత్తం తోటి ఇక్కడ తొమ్మిదో శ్లోకం ఉంటే జాగ్రత్త వృత్తతోటి పదో శ్లోకం ఇది స్వప్నాన్ని చెప్తే అది జాగ్రత్త ఉంది మిగతా అదంతా సమానమైతుంది సతీ యుక్తం అని ఇక్కడన్నారు దృష్టం అని అక్కడ స్వప్నం దృష్టాంతం జాగ్రత్త సిద్ధాంతం స్వప్నా దృష్టాంతం స్వప్నం దృష్టాంతం కాబట్టి దృష్టం అనే మాట వచ్చింది జాగ్రత్త సిద్ధాంతం కాబట్టి యుక్తం అనే మాట వచ్చింది అంతే తేడా ఏమీ లేదు కాబట్టి తొమ్మిదో శ్లోకం దృష్టాంతం స్వప్న దృష్టాంతమంది పదో శ్లోకం జాగ్రత్త అవస్థ యొక్క నిర్ణయం ఈ రెండు శ్లోకాలు క్లాస్లో మృష్టి ఓం ఓం ఓం నష్టం ఓం ఓం నమేషి హరి హంశ్రీకృష్ణార్